వద్దు వద్దు సటలింక వామన నీ వద్దనే ఉన్నారమి వరుసలు వెదకేవు వామనా నీవు వరుడ విందరికి వరవాత వలపించి వామనా దేవరవలెనున్నాడవు వామనా వనము కోగిలవైతి వామనా నీకు వనితలు బాతి వామనా వనరేరు గొల్లెతలు వామనా కావను వేళచూచుకోమి వామన వాడవారు ముక్కేరు వామనా నీకు వాడుదేరి కెమ్మూవి వామన వాడికె శ్రీవేంకటాద్రి వామనా వాడే చలమవు నీవు వామనా